వర్షుధర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాయూప్రభ నీకు లేఖ లేని వంధనాలు కృతజ్ఞతలుషుధర సర్వశక్తివంతుడ సర్వాధికారి నీకే వందనాల ప్రభా స్ మహిమ ఘనత ప్రభావం బ్రహ్మ యుగ ఇవాళకి నీకే చెరునగా దేవాయసు ప్రభా మరి దినదిన ప్రభా యొక్క ప్రాధలు మేము ఎదగల అనేకుల కోసం మేము భారంగా ప్రార్థించాలా ప్రభా విరిగి నలిదిన రుదయం చేత మేము ప్రార్థించాలా దేవాసు ప్రభా ఎందుకంటే ప్రభ నీ యొక్క వాక్యం చదివిస్తుంది ప్రభా మరి వెలిగి నలిగిన వృద్ధం చేత ప్రార్థించినప్పుడు ప్రభా మీరు లక్ష్యం పెడతానని చెప్పారు ప్రభా కాబట్టి ప్రభా మరి మేమందరం కూడా ప్రభా ఏక మనసు కలిగి మేము ప్రార్థించాలా దేవాయచ ప్రభ మరి దివాలతో నిన్ను స్తుంచి ఆరాధించాలా ఆ విధంగా మేము తయారు కావాలా మాకు సాయపడమని ప్రార్థించడం తండ్రి దేవాయత్ ప్రభా దినాలు మరి ఎంతో ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి క్రిటికల్ డీసీస్ కాబట్టి ప్రభా మరి యొక్క చివ కూడా ప్రభా విశ్వాసంలో మేము కోలిపోకుండా ప్రభా విశ్వాసంలో మేము అంచులంచెలు ఎదగేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాసంలో మేము విజయం పొందాలా ప్రభా కాబట్టి చివరి వరకు ప్రభా నీ యొక్క ప్రేమలో మేము నిల్చునేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాయిచు ప్రభా మరి మేము ప్రతిదీ కూడా మేము నడుచుకోవాలా నిశ్చితం ఉందో ప్రభా మా పట్ల నెరవేర్చండి దేవాయిచు ప్రభా మరి ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా రాణి బిడ్డలు ఉండే ప్రభావ వారి అందరినీ మీరు గాలి మూసుకొని లాక్కరండి ప్రభా దేవాయిచు ప్రభా సమయం తీసుకోవాల ప్రభా నీ సన్నిధిలో ఉండాల ప్రభా ప్రతి వారి చేత మీరు మాట్లాడే దేవుడు కాబట్టి ప్రభా మా వృధాల చేత మీరు మాట్లాడండి మా వృధాలు మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభా దేవా మరి మీరే మాకు తోడైండు నడిపించండి మాత్మ జీవితాన్ని మెరుగుపరచమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయక్స ప్రభా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభా అదే రీతిగా ప్రభా మరి పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవ ఆది అంతం మీరే తోడైన నడిపిస్తారని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మండించుము దేవా అగ్నితో మండించుము పరిశుద్ధాత్మ శక్తితో మమ్మునో నింపుమో మండించుము దేవా అగ్నితో మండించుము పరిశుద్ధాత్మ శక్తితో మమ్మునో నింపుము మండించుము దేవా దీవాలలు మండించుము ప్రభువా పరిశుద్ధాత్మశక్తి తమ్ములు నింపు మండించుము దేవాళ్ళు మండించుము ప్రభు పరిశుద్ధాత్మశక్తితో మమ్ములు నింపు మేడగదిపై అపోస్తులను పరిశుద్ధాత్మతో నింపిన దేవా నేడు మమ్మును నింపుము మేడగదిపై అపోస్తులను పరిశుద్ధాత్మతో నింపిన దేవా నేడు మమ్మును నింపుము మండించుము దేవా జీవ జ్వాలలు మండించుము ప్రభువా పరిశుద్ధాత్మశక్తితో మమ్మును నింపుము అగ్ని జ్వాలలా నాలుగు కలవలి మా పైకి దిగిరమ్మో నీదు శక్తితో నింపుమో అగ్ని జ్వాలలా నాలుగు మాపైకి దిగిరము నీదు శక్తితో నింపుము మండించుము దేవా జీవజ్వాలలు మండించుము ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము మండించుము దేవా జీవజ్వాలలు మండించుము ప్రభువా పరిశుద్ధాత్మశక్తితో మమ్మును నింపుము బలము గవీచే గాలి వలేని సంఘములో ఇది గిరము అభిషేకించుము దేవా బలము గవీచే గాలి సంఘములోనికి దిగిరము అభిషేకించుముదేవా మండించుము దేవాజీవ జ్వాలలు మండించుము ప్రభువా మరి శుద్ధాత్మ శక్తి తమమును నింపు మండించుము దేవాజ్జీవ మందించుము ప్రభువా పరిశుద్ధాత్మశక్తితో మమ్మును నింపుమూ పోయబడిన అభిషేక తైలముగా మా పైకి దిగిరమ్ము నీదు బలముతో నింపుము పోయబడిన అభిషేక తైలముగా మాపైకి దిగిరమ్మో నీ దు బలముతో నింపుమో మండించుము దివాజీవ జ్వాలలో మండించుము ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుమో మండించుము దిల్వా జీవజ్వాలలు మండించుము ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో మమ్ములు నింపు ప్రవహించు ఆత్మదివలే పరిశుద్ధాత్మతో అభిషేకించుము దేవా ప్రవహించు ఆత్మనదివలే పరిశుద్ధాత్మతో మమ్మ అభిషేకించుము దేవా మండించుము దేవాజీవజ్వాలలు మండించుము ప్రభువా పరిశుద్ధాత్మశక్తిత్వం నింపుమూ మండించుము దేవా జీవ జ్వాలలు మండించుము ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము మండించుము దేవా అగ్నితో మండించుము పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము మండించుము దేవాత్మ శక్తితో ప్రేజ్ సిస్టర్ మనం ఇప్పుడు వాక్యం ధ్యానించుకున్నాము మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనములు నాకు ఈ అవకాశం కల్పించిన అవకాశం ఇచ్చిన స్వరాజ్ దాదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడు అయిన జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభువ మా రక్షకుడు మా విమోచకుడు అయిన తండ్రి పరలోకం అందున్న మా దేవా తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్తుతులు నాయన స్తోత్రములు తండ్రి ఈ దినమంతా ఈ గడిచిన కాలం తండ్రి నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి దివారాత్రంలో తండ్రి ప్రభు నీ కంటి పాప కాచి కాపాడి ఈ దినంపు కూడా నీ యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రాత్రికాల సమయం అందు తండ్రి ఏ యోగ్యత లేని తండ్రి ఈ రీతిగా నువ్వు అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను నిలబెట్టి నాలో ఉండి మాతో నాతో మా అందరితో మాట్లాడే దేవుడు తండ్రి పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు కారన్నారు ప్రభ ఆ రీతిగా ప్రభ మీరు నాయన నాలో ఉండి నాతో ఉండి నా స్థానంలో నిలబడి నాతో మా అందరితో వాక్యాన్ని ఉపదేశించమని తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ యాక్చువల్లీ గత రెండు రోజుల నుంచి ఏదో తెలియని అదొక అనారోగ్యంగా ఉండింది ఏదో తెలియనిది ఒక రకంగా నాకు అట్లా కలిగి ఉన్నాను అయితే ఈ రోజు కూడా అట్లా మధ్యాహ్నం పూటే కొంచెం బాగా టైట్ గా అనారోగ్యంగా ఉండేలాకి నేను పనుకున్నాను కొంచెం నీరసంగా ఉన్నప్పుడు సడన్ గా స్వరాజ్ బాదర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇట్లా నేను బండ్ల కూడా పరిచయకు వెళ్తున్నాను అన్నా ఈరోజు మీరు ఏమన్నా వాక్యం చెప్తారంటే ఒక్కసారిగా ఎక్కడో తెలియని ఆనందం సంతోషం అనారోగ్యం ఏమైందో తెలియలేదు అప్పుడు ఉన్న పరిస్థితి ఏమైందో తెలియలేదు ఆ రీతిగా దేవుడు కృప ఈరోజు నేను వాక్యం ప్రకటించడం నేను కూడా అనుకోలేదు ఆ రీతిగా దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల ఉందేమో అందుకే ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు నన్ను నిలబెట్టి ఆయన ఏం మాట్లాడతాడని నేను అనుకున్నాను అప్పుడు దేవుడు కొన్ని వాక్యాలు ఇది వరకే చూపించిన వాక్యాలు కానీ ఈరోజు దేవుడు ఈ వాక్యాలే ప్రకటించమని నాకు బయలుపరచుడు అదేంటంటే దావీదు దేవుని పట్ల కలిగి ఉన్న జీవితం గురించే ఈరోజు మనం ధ్యానించే అంశం అనమాట కాబట్టి కీర్తనల గ్రంథంలో దానికి ముందు కార్యము పదమూడో అధ్యాయము ఇరవై రెండో తరువాత అతనిని తొలగించి అంటే అతను అంటే సవులు అనమాట కాబట్టి దేవుడు మొదట రాజుగా ఏర్పరచుకుంది అభిషేకించింది సవులు ఎప్పుడైతే అతను దేవుని మాట విధేయత చూపించకుండా దేవుని మాట పట్ల ఆయన లోబడకుండా ఆయన తన స్వనీతిని ఆధారం చేసుకోండు ఆయనను రాజుగా ఏర్పరచుకున్నందుకు దేవుడు చాలా బాధపడతాడు ఎందుకంటే ఆయన మాట వినకపోవడం వల్ల కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అపస్తుల కార్యంలో పదమూడు అధ్యాయం ఇరవై రెండో తరువాత అతనిని తొలగించి అంటే సవులును తొలగించి దావీదిని వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను కాబట్టి దావీదుని దేవుడే కనుగొన్నాడు ఈ దావీదు దేవుని పట్ల ఎట్లా ఉన్నాడు ఇష్టానుసారుడైన మనుషుడు అంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు ఏదైతే తను ఉద్దేశించి దేవుడు ఏదైతే ఇష్టపడ్డాడో అది దేవుడు దావీదుని కనుక్కొని ఈ దావీ ఎలా ఉన్నాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడిగా ఉన్నాడని చూడండి సాక్ష్యం పొందుతున్నాడు కాబట్టే కీర్తనల గ్రంథంలో పదహారో అధ్యాయం ఏడో వచనంలో ఎందుకు దావీదు దేవునికి అంత ఇష్టానుసారుడిగా ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూస్తే కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయము ఏడో వచనంలో నాకు ఆలోచన కర్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది ఎందుకంటే దావీది కూడా అభిషేకించబడిన కాబట్టి ఎవరైతే అభిషేకించబడతారో పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటామో మన దేవుడు మనకొక బోధకుడుగా ఉండి ఆయన మనకి బోధించేవాడు సమస్తము ఆయన తెలియజేసేవాడు కాబట్టే దావీదు చెప్తాడు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను నేను స్థుతించ స్థుతించేదను రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది చూడండి దావీదు దేవుడు అభిషేకించిన దావీదు దేవుడు ఎలా ఉన్నాడు దావీదు జీవితంలో దావీదికి ఒక ఆలోచన కర్తగా ఉన్నాడు చూడండి అలా ఆలోచనకర్తగా దేవుడు ఉన్నాడు కాబట్టి దావీదు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు కదా ఎందుకంటే ఒకసారి మన ఆలోచనలు మన తలంపులు మన మనసు ఒక్కోసారి పది పది విధాలుగా పోతుంటాయి చూడండి స్థిరమైన ఆలోచనలు మనం ఉండలేం స్థిరమైన ఉద్దేశం కలిగి ఉండలేం ఒక్కోసారి మన జీవితంలో వచ్చే కొన్ని పరిస్థితుల్లో మనం పది పది విధాలుగా మన దృష్టి ఉంటుంది మన ఆలోచన ఉంటుంది కానీ నీ నా ఆలోచన స్థిరంగా ఉండాలంటే ఈ ఆలోచన కర్త నీలో ఉంటేనే ఎందుకంటే ఆలోచన కర్త నీకేం చేస్తాడు ఒక చక్కని ఆలోచన చెప్తాడు అప్పుడు మనం కలిగి ఉన్న వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అన్నట్టు కాబట్టే దావీదు చెప్తున్నాడు నాకు ఆలోచన కర్త దేవుణ్ణి నేను స్థుతిస్తున్నాను ఆయన నాకు బోధిస్తున్నాడు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకి బోధకుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడే మనల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడు అలా దావీదు చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై మూడో అధ్యాయంలో ఇరవై నీ ఆలోచన చేత నన్ను నడిపించదు కాబట్టి దావీదు ఎలా ఉన్నాడు నాకు ఆలోచన కర్త అయిన నేను స్తుతించదను అంటే దావీదు ఎలా నడిపించబడుతున్నాడు దేవుని ఆలోచన చేత కాబట్టే దేవునికి ఇష్టం దేవుడు కోరుకునేది అదే కదా ప్రతి మనిషి పట్ల ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశం ఏంది ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడిపించబడాలా ఆయన తలంపులు ఆయన ఉద్దేశాల ప్రకారంగా మనం జీవించాల ఆయన హృదయం ఏముందో దాన్ని గైకొని ఆయన హృదయాన్ని సంతోషింపజేసేలాగా మనం నడుచుకోవాల కాబట్టే దావీదు ఈ ఆలోచన కర్త అయిన దేవుణ్ణి ఎందుకు స్థుతిస్తుందంటే ఈ ఆలోచనకర్త అయిన దేవుడు చూడండి ఆయన ఆలోచన చేత దావీదుని నడిపిస్తున్నాడు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు కీర్తనల గ్రంథము డెబ్బై అధ్యాయం ఇరవై ఐదో వచ్చనంలో నీవు తప్ప నాకెవరున్నారు చూడండి దావీదు ఎలా ఉన్నాడు నువ్వు తప్ప నాకెవరున్నారు అంటే దావీదు ఆధారపడే జీవితము దేవుని పట్ల ఉంది దావీదు నడిపించబడుతుంది దేవుని ఆలోచన చేత కాబట్టే దేవుణ్ణి దావీ ఏం చేస్తుండో మహిమపరచగలుగుతున్నాడు కాబట్టి ఆకాశం నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు ఈరోజు మనం చెప్పగలమా ఇదే మాట నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర లేదు ఈ లోకంలో నువ్వు నాకుండగా నీకన్నా ఏది నాకు ఎక్కువ కాదు దేని పట్ల నాకు ఎక్కువ ఆసక్తి ఉండద్దు దేవుని పట్ల నీకన్నా నాకు ఎక్కువగా ఏది ప్రేమ కలిగి ఉండద్దు నువ్వే నాకు కావాలా యశుప్రభు చెప్పిన మాట కూడా అదే కదా తన తల్లినైనను తండ్రినైను అక్కనైనను చెల్లినైన నాకన్నా ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడను చూడు తన శిల్వ ఎత్తుకొని నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించమన్నాడు అలా వెంబడించని వాడు ఎవడైతే ఉన్నాడో అలా వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకోవాలంటే ఈ లోకంలో దేవుని కొరకు మనం వేటి మీద అయితే మక్కువ చేస్తున్నాము వేటి ఎక్కువ ఆశ కలిగి ఉన్నాము వేటి ఎక్కువ వేగిరపడుతూ ప్రాయస అది ఏదైనా దావిదులాగా మనం చెప్పాల ఇలా నువ్వు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర లేదు ఎందుకు నువ్వే నాకు అంత ఇంపార్టెన్స్ అన్నట్టు నాకు నీకన్నా ఏది ఏమున్నా కానీ పెండున్నా బంగారం ఉన్న ఆస్తులున్నా సంపాదన ఉన్న ఐశ్వర్యం ఉన్న పేరు ప్రత్యాస్తులున్నా ఇవి ఏవి నాకున్నా కానీ వీటన్నిటికన్నా నాకు ఎక్కువ నువ్వే అన్న విధానము దావీదిలో దేవుడు చూస్తున్నాడు అందుకు తను నాకు ఇష్టానుసారుడు నా ఉద్దేశములు నెరవేర్చువాడు అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నా ఈ మాట చెప్పగలిగేలాగున్నాము మనకు వచ్చే శోధనల్లో కానీ శ్రమల్లో కానీ మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ ఆకాశమందు నువ్వు నాకుండగా నాకెందుకు భయము నేను ఎందుకు భయపడాలా ఎందుకు నేను చింతించాలా నా జీవితానికి ఏమవుతుంది నాకేమవుతుంది నా పిల్లలకి ఏమవుతారు లేదా నా జీవితంలో ఏం జరుగుతుంది చూడు ఇలాంటి విశ్వాసం ఈరోజు ఉందా మనుషులకి ఈరోజు మనుషులు ఈ రీతిగా ఉన్నారు తాను చెప్తున్నాడు నువ్వు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు ఈ లోకంలో ఎన్ని ఉన్నా నువ్వు లేకపోతే ఇదే మాట అపస్తుడైన పౌలు కూడా అంటాడు కదా నా పిలుపును ఏర్పాటుకు నేను సమస్తమును నష్టపరుచుకున్నాను అంటే ఈ వాక్యము పౌలు కూడా పాటించండి కదా ఈ లోకంలో ఉన్న వాటిని వేటిని కూడా ఆయన అంతగా ప్రియముగా ఎంచుకోలేదు ఎవరు అపస్తుడైన పౌలు ప్రేమ్ ఆయన కూడా ఇదే యసుప్రభులో బ్రతికే వాళ్ళు యేసుప్రభుని ప్రేమించే వాళ్ళు యేసుప్రభుని అనుసరించి వెంబడించి ఏసుప్రభు యొక్క ఉద్దేశాన్ని చిత్తాన్ని గ్రహించి ఉన్న ఎవరైనా కానీ ఈ లోకంలో ఉన్న వాటిని వేటిని ఎక్కువగా మక్కువ చేసుకోరు అంటే వాటిని ప్రేమించరు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపుడమ్మ చూడు వీటి దేవుని ప్రేమ మనలో ఉండదు కాబట్టే పౌలు అంటున్నాడు నా నాకుండగా ఈ లోకంలో ఉన్నదంతా ఏది నాకు అక్కర్లేదు అదే నా ప్రాణమును కూడా నేను ఎంత మాత్రమో అపస్త్రుడైన పౌలు నేను ప్రియముగా ఎంచుకోలేదంటే ఇదే ఆయన నాకున్నాడు ఆ దేవుడు తప్ప నాకు ఇంకా లేదు కాబట్టి ఆ దేవుని దగ్గర పొందుకోవలసిన బహుమానం కొరకు నేను ప్రయాసపడుతున్నా కాబట్టి నా గురి ఉంది గురి లేకుండా నేను పరిగెడతలేదు అని అపోస్త్రుడైన పౌలు కూడా ఆ రీతిగానే దేవుని ద్వారా నడిపించబడ్డాడు కాబట్టి ఆయన కూడా దేవుని ఉద్దేశం గ్రహించిండు నెరవేర్చిండి ఆయన కూడా దేవునికి ఇష్టడిగా జీవించండి ఆయన ఉద్దేశాలన్నీ అపోస్తుడైన పౌలు కూడా నెరవేర్చిన అదే రీతిగా దాబీది కూడా అలానే కనిపిస్తున్నాడు మనకి కాబట్టి చూడండి నా శరీరము కీర్తనల గ్రంథము డెబ్బై మూడో అధ్యయము ఇరవై నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అంటే ఆయన చెప్తుంది ఎవరికి ఈ దేవుడు ఆశ్రయ దుర్గము లాగా ఉంది ఆయన హృదయానికి ఎందుకంటే ఇది అన్నిటికన్నా ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగినది దీన్ని గ్రహించగలిగిన ఎందుకంటే ఈ హృదయంలో ఇది దేవుని ఆలయం కాబట్టి ఈ ఆలయంలో మన దేవుడు ఉండాలి కాబట్టి ఈ హృదయానికి దేవుడు ఎలా ఉన్నాడంట ఒక ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు కాబట్టే నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన దేవుడు నిత్యము అంటే ప్రతి దినము అని అర్థం ఆయన జీవించుతున్న ప్రతి జీవితంలో ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం అన్నది మనం పరిశీలించుకోవాలా ఈరోజు దేవుడు నీకు ఆలోచన కర్తగా ఉంటే నువ్వు ఆయన ఆలోచన చేత నడిపించబడాల చూడు ఆయనని తప్ప వేటిని మనం ప్రేమించొద్దు వేటిని మక్కువ చేసుకోవద్దు వేటి మీద అంత దృష్టి పెట్టొద్దు చూడు ఆయన నీకుంటే ఆయనని నమ్మి విశ్వసిస్తే నువ్వు ఆయనని ఆధారం చేసుకొని జీవిస్తే ఈ లోకంలో ఏ వచ్చినా నేను మనుషులను నమ్ముకోవటం రాజులను నమ్ముకునటలేదు నేను యహోవాను ఆశ్రయిస్తున్నా ఎందుకంటే యహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు ధన్యత పొందుకుంటావు ఈరోజు మనుషులను ఆశ్రయిస్తావేమో లేదా నీ ఇరుగు పొరుగు లేదా నువ్వు ఎవరితో అయితే స్నేహంగా ఉన్నా వాళ్ళని ఎవరి ప్రేమ అది శాశ్వతము కాదు ఎవరు నీ పట్ల కలిగిన ఏదైనా స్నేహము గాని ప్రేమ గాని ఆదరణ గాని ఇవి ఏవి ఎంత మాత్రము అవి మనకి శాశ్వతము కాదు మన దేవుడే శాశ్వతమైన వాడు ఆయన తప్ప మనము వేటి కొరకు ఆధారపడద్దు ఎక్కువగా మనం ప్రేమించొద్దు మన జీవితంలో ఎలాంటివి ఎదురైనా నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయనని మూలంగా జీవించేవాడివైతే నువ్వు మనం భయపడం వేటికి మనం చలించం ఈరోజు భయపడుతున్నామంటే అంతగా నీ సహవాసము దేవుని పట్ల లేదు నిజంగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వాడివైతే అభిషేకించబడిన వాళ్ళమైతే ఈరోజు నువ్వు శోధనలో ఉన్నా శ్రమలో ఉన్న ఈరోజు నీ పరిస్థితి దిక్కు తెలియని స్థితిలో ఉంటే ఈ ఆలోచనకర్త నీలో ఉంటే నీకు ఆలోచన చెప్పడం ఎలా ముందుకు నడవాలో నీకు మార్గం చూపించడం కాబట్టి నువ్వు నేను మనం గ్రహించుకోవాలన్నట్టు కాబట్టి దావీదు దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించు అది తప్ప నాకు ఏది అక్కరలేదు అన్న రీతిగా ఆయన దేవుని పట్ల కలిగి ఉన్నాడు చూడండి కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయము ఎనిమిదో వచనంలో సదాకాలము యుహోవ ఎందు నా గురి నిలుపుచున్నాను చూడు ఆయన బ్రతికిన దినములంతా ఆయన గురి దేవుని మీదనే ఉంది ఈరోజు మన గురి వేటి మీద ఉంది ఈరోజు మన విశ్వాసం ఎవరి మీద ఉంది ఈరోజు ఎవరో వచ్చి ప్రార్థన చేస్తేనో ఎవరో వచ్చి మా ఇంట్లో ఏదో ప్రార్థన పెడితే దేవుడు కార్యం చేస్తాడు కొన్ని దినాల తర్వాత చేస్తాం కానీ నువ్వెప్పుడు బలవంతుడు అయ్యేది నువ్వెప్పుడు నీకు నువ్వు స్వతహాగా దేవుని మీద ఆధారపడేది నువ్వెప్పుడు ప్రార్థనా పూర్వకంగా దేవునితో సహవాసం కలిగి నీకున్న సమస్యల మీద నీకున్న పరిస్థితుల మీద ఎదుర్కొని పోరాడి నిలబడేది చూడు ఈరోజు మనుషులు అలానే ఉన్నారా లేదా ఈరోజు నీ గురి నా గురి దేవుని వైపు ఉంటే దావి చెప్తుండు ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఎందుకు నా పునాది యేసుక్రీస్తు ప్రభు కాబట్టి వానొచ్చినా వరదలు వచ్చినా ఏవొచ్చినా నేను పునాది నా ప్రభువే కాబట్టి నేనేమాత్రము నాకేం కాదు అదే నేను ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే వానొచ్చినా వరద వచ్చినా గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమైపోతుంది మనుషులు అట్లనే ఉన్నారు కదా దేవుని మాటలు ఈ వాక్యం ఈ వాక్యం మూలంగా బతికే ఈ వాక్యాన్ని నమ్మి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ జీవితంలో ముందుకెళ్ళేవాడివైతే నువ్వు వేటికి భయపడవన్నట్టు వేటి గురించి నీ జీవితంలో నువ్వు చింతించవన్నట్టు వేటిని ఎక్కువగా నువ్వు అంతగా మక్కువ చేసుకోవన్నట్టు చూడు అందుకు యసుప్రభు చెప్పిండు నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు పండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు బుద్ధున్న వాడు ఏం చేస్తాడంటే వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు అదే మాట యసుప్రభు చెప్పిండు మనిషిడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతాడు నీతిమంతుడు విశ్వాస జీవిస్తాడు విశ్వాసము దేవుని వాక్యం వింటే వస్తుంది విశ్వాసము దేవుని వాక్యం చదివితే వస్తుంది విశ్వాసం అనేది దేవుని వాక్యాన్ని అనుసరించి పాటించినప్పుడు ఈ విశ్వాసం అనేది మనలో పరిపూర్ణం అవుతుంది అన్నట్టు ఈరోజు మనుషులు అలా లేరు మనుషుల దృష్టి మనుషుల విధానము చూడండి గాలి ఇటుగొడితే ఇటుపోతున్నట్టు అటుగొడితే అటుపోతున్నట్టు ఇలానే ఉన్నారు ఇలా ఉన్న వాళ్ళు ఎలా కదల్చబడకుండా స్థిరంగా ఉండగలరు కాబట్టి కదిలింపబడుతున్నారు తల్లడిల్లిపోతున్నారు అన్నట్టు ఏమవుతుంది నాకేమవుతుంది నా పరిస్థితి ఏమవుతుంది నా జీవితానికి ఏమవుతుంది అన్న ఎటు తోచలేని నిస్సహాయ స్థితిలో దిక్కులేని వారిగా అనాథలుగా ఉంటున్నారు బైబులేమో అనాథవు కాదు అని చెప్పిండు ఎందుకు దేవుని ఆత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనం ఉంటే చెప్పిండు నేను తండ్రితో ఏకమైనాను మీరు నాతో ఏకమవుతారు కాబట్టి మనం ఏకాత్మ అవుతామని బైబుల్లో వాక్యం చేసి చెప్పాడు చెప్పు ఈరోజు నీ ఆత్మ దేవుని ఆత్మ ఒకటే అయ్యేలాగా ఉందా అలా ఉంటే నీ గురి యేసుప్రభు వైపు చూస్తావు కదా మనుషుల వైపు ఎందుకు చూస్తావు చెప్పు ఎవడొచ్చి మన ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టినా ఎవడొచ్చి ఏం చేసినా కార్యశుద్ధి కలిగజేస్తే వాడు యసుప్రభువా కదా ఈరోజు నా జీవితంలో నీ జీవితంలో ఎవరి జీవితంలో అయినా కానీ మన దృష్టి ఎట్లా ఉంది మన విశ్వాసం ఎక్కడుంది యేసుప్రభ అంటా మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు ఈరోజు మన విశ్వాసం ఎక్కడుంది ఎవరి మీద ఉంది ఈ దేవుడి మీద నీ విశ్వాసం ఉంటే నువ్వు కదల్చబడవు ఈరోజు కదల్చబడుతున్నామంటే నీ గురి ఏసు ప్రభు మీద లేదు చూడండి ఇందులో అనుమానం ఏముంది అభ్యంతరం ఏముంది దావి దదే అంటుంది సదాకాలం నా గురి యహోవ ఎందు నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడను నేను స్థిరంగా ఉంటా ఎందుకంటే నా పునాది ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి చూడండి నా జీవితంలో గాలి రాని వానరాని వరద రాని భూకంపంలోని నేను ఎందుకు భయపడాల ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అన్నట్టు అంటే అంటే దేవుని వాక్యం మీద ఆధారపడే జీవితం కాదన్నట్టు దేవుడు తప్ప నాకు సహాయం ఎక్కడా రాదు కాబట్టి సహాయం పొందుకోవాలంటే నేను ఆకాశం దేవుని వైపు చూడాలా నా కనుదృష్టి ఎప్పుడు ఆ దేవుని పైనే ఉండాలా నా విశ్వాసం ఎప్పుడు ఆ దేవుని వైపు చూస్తూనే నేను ముందుకు పోవాలా నా జీవితంలో దిక్కు తెలియక నిస్సహాయ స్థితిలో ఉంటే ఆలోచనకర్త నా దేవుడు నాకు ఇవ్వడు ఆలోచన ఇస్తే బయటపడతానా లేదా ఎలాంటి సమస్య ఈజీగా బయటపడతానా లేదా చూడు ఆలోచనకర్త అయిన దేవుడు నాలో ఉంటే సులువుగా చెక్కలు పెట్టే పాపంలో నుంచి కూడా నేను బయటపడుతున్నా లేదా ప్రతి భారాన్ని కూడా సులువుగా నేను తప్పించుకోగలుగుతున్నా లేదా చూడండి ఈరోజు మన ఉద్దేశము ఎట్లా ఉంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన విధానం ఎక్కడుంది చూడు కాబట్టి నువ్వు నేను మనం గ్రహించుకోవాలా దాగీద అట్లనే ఉన్నాడు సదాకాలము ఆయన గురి దేవుని మీద పెట్టిండు ఆయన కదల్చబడలేదా అని చెప్తున్నాడు నాకు ఆలోచన కర్త అయిన దేవుడిని నేను ఎందుకు స్థుతిస్తానంటే నాకు ఆయన ఆలోచన చేత నన్ను ఆయన ఆలోచన చేత నేను నడిపించబడితే సమస్తము నాకు విజయమే కదా చూడు కాబట్టి ఈరోజు మనం కూడా అలానే ఉండాలి కదా దేవుడి ఎక్కువగా ఏది నాకు అక్కరలేదు అని చెప్పగలిగేలాగా ఉన్నామా మనం ఈరోజు మన జీవితం అలా ఉందా కాబట్టి చూడండి ఎందుకు దావీదు అంటే చూడండి కీర్తనల గ్రంథము ఇరవై రెండులో తొమ్మిది నుండి నన్ను తీసిన నీవే కదా అంటే తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు ఆ గర్భంలో నుంచి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేయి చుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించి తివి నేనన్నా రెండేళ్ల కిందటో మూడేళ్ల రక్షణ పొందినాను యశుప్రభుని గ్రహించి ఎరిగి రక్షణ పొంది ఒక సంవత్సరం కింద దాకా అటు ఇటు కొండి ఈ సంవత్సరం నుంచి దేవునిలో విశ్వాసంతో ముందుకెళ్తున్నాను కానీ దావీదు చూడు గర్భము నుండి తీసినప్పటి నుంచి తల్లి దగ్గర పాలు దాగుతున్నప్పటి నుంచి ఈయనకి నమ్మకం లేదంట నమ్మిక ఉందంట యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పిన మాట అదే కదా నమ్మిక మాత్రం ఉంచుము యాయుర్ అనే అతనికి కూడా అదే చెప్పిండు చూడు ఈయనకి తల్లి పాలు దాగే ఆ స్థితిలో ఎవరికన్నా ఉంటుందో అంత నమ్మిక ఉంటద కానీ దావీదికు దేవుడు పుట్టించిండని చెప్తున్నాడు నేను తల్లి గర్భం నుండి బయటకు నుంచి తల్లి దగ్గర పాలు దాగే దినం నుంచి నువ్వే కదా నాకు నమ్మిక పుట్టించుతివి ఎట్లా నీ పట్ల ఆధారపడే జీవితం ఎలా చూడండి కీర్తనలు ఇరవై రెండులో పది గర్భవాసినై మొదలుకొని నాకు ఆధారము నీవే చూడు నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అంటే ఆయన చూడు బాల్యం నుంచి పుట్టిన స్థితి నుంచి కూడా ఆయన ఆధారం చేసుకుంది దేవుడే అందుకు దావీధి చెప్తున్నాడు సదాకాలము నా గురి నేను యహోవ ఎందు పెట్టుచున్నానండి చూడండి ఈరోజు ఈరోజు మనకుందా నమ్మిక ఎన్ని వాక్యాలు వినుంటాము దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలు చేస్తుంటాడు మన జీవితంలో ఊహించిన ఎన్నో చేసిన దేవుడు ఎంత చేసినా కానీ మనం లేము ఎందుకంటే ఎక్కడో తెలియని అనుమానాలు సందేహాలు అభ్యంతరాలు కలిగి ఉన్న పరిస్థితుల్లో నిరుత్సాహము కృంగుదల ఇలా ఉంటే ఎట్లా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఎట్లా దేవుని పట్ల విశ్వాసంగా మనం వెళ్ళగలం ఈరోజు మన దృష్టి ఎక్కడ ఉంది అట్లా ఈరోజు అలాంటి ఆలోచన ఎక్కడుంది ఈరోజు మనుషుల్లో అలాంటి విశ్వాసం ఎవరికి చూడండి అలా ఉండకపోతే నువ్వు ఎట్లా ఇష్టుడిగా ఉండగలవు దేవునికి ఎట్లా దేవుడు నిన్ను నన్ను చూసి చెప్పగలడు చెప్పండి ఆ పన్నెండేళ్ల రక్తగాళ్ళం శ్రావగలిగిన స్త్రీని దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు ఆ శతాధిపతి అయిన ఆయన ఇస్రాయల్లు నేను ఎంత మటుకు ఇంత నీలాంటి వాడిని చూడలేదని చెప్పింది ఆ భర్తమ అనే గుడ్డి భిక్షకుడిని కూడా దేవుడు మెచ్చుకున్నాడు ఎందుకు వాళ్ళు దేవుని పట్ల కలిగిన విశ్వాసాన్ని ఆ రీతిగా వాళ్ళు దేవుని పట్ల ఉన్న విధానాన్ని బట్టి ఆ కానాని స్త్రీని కూడా అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పదని చెప్పిండు చూడు వాళ్ళు జీవితంలో యశసు ప్రభుని ఎరిగింది కొన్ని నిమిషాలైనా కానీ ఎంత నమ్మకము నమ్మిక కనపరిచినారు ఈరోజు నా జీవితంలో మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు ఎన్ని చేసిండు ఈరోజు ఎక్కడుంది నమ్మకం చిన్న పరిస్థితి అనుకూలం లేకపోతే అయిపోతాం మన జీవితం అయిపోయింది మన విశ్వాసం మన భక్తి అలాంటి శ్రమ వచ్చినప్పుడు మన గురి దేవుని మీద ఉండదు మనుషుల మీద ఉంటది ఎవడో వచ్చి పెడితే నా జీవితంలో ఏదో జరుగుతుంది అంటే అంతకన్నా గుడితనము మోసము అన్యాయం ఇంకోటి దేవుడు ఒక టైం వరకు నడిపిస్తాడేమో కానీ తర్వాత నడిపించాడు కదా ఎందుకు మనుషుల మీద ఆధారపడేలాగా దేవుడు ఎందుకు నడిపిస్తాడు నువ్వు ఆయన మీద ఆధారపడాలా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నువ్వు ఆయనని సహాయకుడిగా చేసుకొని ఆయనని అడగాల ఆయన సహాయం పొందుకోవాలా నీ జీవితంలో అన్నిటిని ఎదుర్కొనేలాగా ఆయనలో నువ్వు బలవంతుడిగా మారాలా అప్పుడు నువ్వు అన్నిటిని జయిస్తే ఆయన నామానికి మహిమ వస్తుంది కానీ నువ్వు మనుషుల మీద ఆధారపడేలాగా నిన్ను ఎందుకు చేస్తాడు దేవుడు చూడండి ఈరోజు మనుషుల్లో విశ్వాసము నమ్మకము భక్తి ఎట్లా ఉంది చూడు దావీదు ఎందుకు దేవుడు అంటే తల్లి దగ్గర పాలు దాగే స్థితి నుంచి కూడా ఆయనకి దేవుని పట్ల నమ్మిక ఉంచి ఆయన ఆధారం చేసుకోండు ఎప్పుడు ఆయన బాల్యం నుంచే అంటే గర్భం నుండి బయటకు దినం నుంచి చూడు నువ్వే నాకు తల్లి అంటుండ ఆయన నన్ను కన్నది మొదలుకొని నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నువ్వే అందుకే దావ్యుడు ఆ దావిది చెప్తాడు నా ఆశ్రయ దుర్గము నా ప్రాణదుర్గము నా రక్షణ దుర్గము నా శైలము నా కేడము నా కోట నా దాగుచోట అంటే ఎంతగా ఆయన ఆయన జీవితంలో దేవుడు పట్ల అన్ని అంతగా ఆధారపడినవాడు కాబట్టి ఆ రీతిగా చెప్తున్నాడు ఈరోజు మనం చెప్పగలమా అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఇష్టంగా దేవుడు చెప్పు ఆయన ఉద్దేశాన్ని ఎట్లా నువ్వు గ్రహించగలుగుతావు చెప్పు అలాంటప్పుడు నువ్వెట్లా రేపటి తేలం దేవుని ఎదుట సాక్ష్యం పొందగలతో చెప్పు చూడండి కీర్తనల గ్రంథము తొంభై నాలుగులో పద్దెనిమిదో వచనంలో నా అంతరంగ మందు హెంచగా అంటే దావీదికి ఏం లేవా దిగులు సమస్యలు మనకి అన్ని అనుకూలంగానే ఉన్నాయా చూడు ఆయన నా అంతరంగ అంటే లోపల రూపం పై రూపం కాదు చాలా మంది కుమిలిపోయేది నలిగిపోయేది చూడు వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుందంటే అంతరంగంలో అంత భయంకరంగా ఉంటుంది ఎందుకు అలాంటి స్థితిని చూడగలిగేవాడు ఎస్తు ప్రభు అక్కడే కాబట్టి నా అంతరంగ మందు అంటే ఆయనకు లేవా విచారాలు చూడు మనకేనా ఉండేది ఆయనకు కూడా ఉన్నాయి కదా కానీ ఆయన అంత గొప్పగా దేవుడి పట్ల చెప్పగలుగుతున్నాడు అంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడు ఆయన నమ్మిక పెట్టిండు చూడు కాబట్టి నా అంతరంగ మందు విచారములు నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు ఎప్పుడు నాలో విచారాలు ఇచ్చినప్పుడు నాకు అనుదృష్టి ఈ లోకంలో చూడకుండా నీ వైపు చూసినప్పుడు నాకేమొచ్చిందో నా ప్రాణానికి నెమ్మది వచ్చింది ఆదరణ దొరికింది ఈరోజు ఇదే ఆదరణ ఇదే నీ ప్రాణానికి నెమ్మది దేవుడి దగ్గర దొరుకుతుందా దొరకదా చూడండి కాబట్టి కీర్తన గ్రంథంలో మూడో అధ్యాయం ఓట వచనంలో యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకు లేచువారు అనే అంటే ఈ దావీది మీద బాధించే వాళ్ళు ఆయన మీద లేచే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లేచే వాళ్ళు అనేకులు చూడు యహోవా నీవే నాకు కేడము గాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువ ఎత్తువాడవు ఉన్నావు కాబట్టి ఆయన మీదకి బాధించే ఉన్నా ఆయన మీదకు లేచే వాళ్ళున్నా దావీదేమి కదల్చబడతలేదు కదా ఆయన అంటుండు ఒకవేళ నేను బాధించబడ్డా నా మీద లేచే వాళ్ళు ఉన్నా కానీ నువ్వే నాకు కేడము అంటే నువ్వే నాకు సహాయం ఇంకా వేరే సహాయం లేనే లేదు నీవే నాకు అతిశయస్పదము గాను అంటే ఎందుకు నేను అతిశయస్తున్నానంటే నిన్ను చూసే నన్ను చూసి కాదు నేను కలిగి ఉన్నవి చూసి కానే కాదు చూడు నా తల ఎత్తువాడవు ఉన్నావు చూడు కీర్తనల గ్రంథము ఇరవై ఏడులో వచనం నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి ఎందుకు కీర్తనలు మూడులో నాలుగు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను కాబట్టి దావీదు జీవితంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ దావీదు దేవుడి ఆధారపడే జీవితం మనం చూస్తున్నాం ఆయన మీద కూడా బాధించే వాళ్ళు ఆయన మీద కూడా లేచే వాళ్ళు ఆయనకు కూడా శత్రువులు ఉన్నారు ఆయన శరీర మాంసము తినుటక దుష్టులు ఆయన మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిలను కూలిరి నేను మాత్రం కూరలేదు ఎందుకు నేను కదల్చబడనన్నట్టు ఎందుకు నా గురి నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు తల్లి గర్భం నుండి బయటపడిన దినం నుంచి నమ్మిక పుట్టించిన దేవుడు నాకు తల్లిగా తండ్రిగా ఉన్న దేవుడు నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడు నాకు రక్షణ దుర్గమలాగా ఉన్న దేవుడు చూడు నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే నేను నమ్మి విశ్వసిచ్చి ఆ రీతిగా ఆయన పట్ల ముందుకేస్తే అన్ని నాకు అనుకూలమే అవుతాయి కాబట్టి నా శత్రువులైనా తొట్టిలు కులిపోతారు కానీ నాకేం కాదు అన్న ధైర్యం అన్న విశ్వాసం అలాంటి రోషము పౌరుషము ధైర్యం తావిధిలో ఉంది ఈరోజు మనలో అలాంటివి ఉన్నాయా అన్నది మనం పరిశీలించుకోవాలన్నట్టు కాబట్టి చూడండి కీర్తనలో మూడులో ఆరు పది మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను పది వేల మంది ఒక్కసారిగా నా మీదకి వచ్చినా కానీ నేను భయపడను ఎందుకు నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఇంకంతే నాకు ఇంకేం అవసరం లేదు కదా ఆ దేవుడు విడిపించుటకు రక్షించటకు కాపాడుటకు సమర్థుడైన దేవుడు ఎవరు నేను నమ్మిన దేవుడు నేను ఆధారం చేసుకున్న దేవుడు నేను అనుసరించి వెంబడించి పోతున్న దేవుడు నా గురి నా దేవుడే కాబట్టి పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చినా కూడా నేను భయపడను అలాంటి విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు నేను నా పట్ల కూడా ఆనందించగలడు సంతోషించగలడు ఈరోజు మన జీవితంలో వచ్చే చిన్నదే అది పెద్దది కూడా కాదు నీకేమో భూతార్థం పెడతావు కాబట్టి నీ కంటికి అది పెద్ద కొండలాగా ఉంటది కాబట్టి నువ్వు భయపడుతున్నావు ఏడుస్తున్నావు దిక్కు తెలియక అటు ఇటు వెళ్ళలేక ఇటు గాలి కొడితే అటు గాలి కొట్టేలాగా వెళ్ళిపోతున్నావు ఏసుప్రమేమన్నాడు నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళిపోతుంది నీకు ఒకవేళ అది కొండలాగా కనిపించినా నీకేముంటే చాలంత ఆవగించంత విశ్వాసం ఈరోజు ఎక్కడుంది మనుషులకి దేవుని మూలంగా నువ్వు జీవించేవాడివైతే వాక్యంలో దినదినం నువ్వు బ్రతికే వాడి అయితే నీకు ఉంటది విశ్వాసం ఏదో రావాలా కూర్చోవాలా ఏదో వినాలా పోవాలా అన్నవాడికి ఎందుకు విశ్వాసం వాడు జీవించగలడు దేవుని మూలంగా అలాంటి వాడు ఎట్లా వాడి జీవితంలో వచ్చే పరిస్థితుల్లో ఎదుర్కొని నిలబడి ఆయన నామాన్ని మహిమపరచగలడు చెదిరిపోతారన్నట్టు కాబట్టి పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను కీర్తనలు ఇరవై మూడులో నాలుగు గాడాధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఎందుకు ధైర్యం యేసుప్రభు కూడా అదే చెప్పి ఈ లోకంలో మీకు శ్రమగలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొని ఈయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టే ఆ మాట చెప్పగలుగుతున్నాడు పదివేల మంది ఎందుకు గురి యేసుప్రభు కాబట్టి కాబట్టి పదివేల మంది దండెత్తి ఆయన మీదకు వచ్చినా ఆయనను లేచినా ఆయన మీదకి శత్రువులు వచ్చిన ఆయన మీద లేచే వాళ్ళు అనేకులైనా దావీదు భయపడతలేదు కాబట్టే నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీవు నన్ను ఆదరించును అని చెప్తున్నాడు చూడండి వేటగాని ఊరిలో నుండి ఆయనను నిన్ను విడిపించును ఎందుకు ధైర్యం అపవాది మన విరోధైన వాడు కూడా గర్జించు సింహంలాగా వేటగాడే కదా వాడు చూడు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఎందుకు మహోన్నతిని చాటను నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు తావిదే అంటుండు కీర్తన తొంభై ఒకటిలో ఒకటి రెండులో ఆయనే నాకు ఆశ్రయము నా కోట ఎందుకు ఈ కోటలో నేనుంటే ఏది రాదన్నట్టు ఆయనని ఆశ్రయం చేసుకొని ఆయన రెక్కల కింద ఉంటే ఏది నన్ను ఏం చేయలేదన్నట్టు చూడు నేను నమ్ముకోను నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పుతున్నాను ఈయన నమ్ముకుంది దేవుణ్ణే ఈయన ఆధారం చేసుకుంటుంది దేవుణ్ణే ఆశ్రయం చేసుకుంటుంది దేవుణ్ణే కాబట్టే ఆయన భయపడతలేదన్నట్టు శత్రువు ఎవడైనా కానీ నాకెందుకు భయం కాబట్టి ఆయన భయపడతలేదు ఎందుకు ఆయన రెక్కలతో నన్ను కప్పుతో ఆయన రెక్కల మనకి ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు కాబట్టి రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం అందు రోగముకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు ఎందుకంటే తొంభై ఒకటిలో పద్నాలుగో వచనంలో ఉంటది కీర్తనలు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక కాబట్టి నేను అతన్ని తప్పించదను దేవుణ్ణి ప్రేమిస్తుండడు దావే గర్భంలో తల్లి దగ్గర పాలు దాగే స్థితి నుంచి తల్లిలాగా దేవుణ్ణి అనుకున్నాడు ఆయన మీదే ఆధారం చేసుకొని జీవిస్తుండ జీవితం అందుకు దేవుడు ఏం చేశాడు ఎస్ఐ కుమారుడు అయిన దావీది నేను ఎందుకు అనుకున్నాను ఈ దావీ ఎట్లా ఉన్నాడు నాకు ఆయన దృష్టి ఎప్పుడు ఆయనని వెంబడించే వాళ్ళు ఆయనని ఆధారం చేసుకునే వాళ్ళు ఆయన నమ్ముకునే వాళ్ళు ఆయనకి తగినట్లుగా జీవించే వాళ్ళ మీదనే దేవుని దృష్టి ఉంటది ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడే వాళ్ళ మీదనే దేవుని దృష్టి ఉంటది దేవుడు కోరుకునేది కూడా అదే మనం ఎప్పుడు ఆయన మీదనే ఆధారపడాలా మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఆపద వచ్చినా అపాయం వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా నీ దృష్టి నీ గురి నా మీద ఉండాలా నువ్వు నన్ను అడగాల తావిధ అదే చెప్తుండే కదా అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను ఈరోజు నిన్న నువ్వు దేవుడిని ప్రేమిస్తే నేను తప్పించడా చూడు ఈ చిన్న ఎలాంటి పెద్ద సమస్యలు నువ్వు ఉన్నా కానీ ఒకవేళ సముద్రంలో మునిగిపోయే స్థితిలో ఉన్నా కానీ ఈ ఒక్క చిన్న మాట జలద దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పడానికి కానీ విశ్వాసం లేదు ఎందుకంటే మనుషులు అలా అయిపోయినారు ఎందుకంటే బుద్ధిహీనులు అయిపోయినారు అన్నట్టు ఎందుకు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న దేవుని వాక్యం మీద ఇల్లు కట్టుకుంటే బాగానే ఉంటారు వాళ్ళ ఆత్మీయత బాగుంటుంది వాళ్ళ విశ్వాసం బాగుంటుంది వాళ్ళు కలిగి ఉన్న జీవితం బాగుంటుంది అన్ని బాగానే ఉంటాయి కానీ ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఏముంటుంది ఎంత అందంగా కట్టుకున్న ఆకర్షణ కట్టుకున్న ఒక్క గాలి కొడి తె చూడు కాబట్టి చూడు దేవుడిని నిజంగా నిన్ను ప్రేమిస్తే నేను అతన్ని తప్పించదను దావీ కలిగిన దేవుడు ఈరోజు నువ్వు నేను కలిగిలేమా చెప్పండి మాట మార్చుటకు నరుడు కాడని వాక్యం ఉంది భూమి ఆకాశాలైనా గతించిపోతుంది అంట మన దేవుని మాట గతించిపోదని చెప్పిండు నీ బుద్ధి నా బుద్ధి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ఇప్పుడున్నంత సేపు ఇంకో గంటకు ఉండదు ఇప్పుడున్న నీ బుద్ధి ఇంకో గంటకు ఎట్ట మారుతుందో తెలియదు మనం నిలకడ లేని వాళ్ళము స్థిరంగా లేని వాళ్ళము మన మనసు స్థిరంగా ఉండదు మన ఆలోచన స్థిరంగా ఉండదు మనం కలిగిన తలంపులు స్థిరంగా ఉండదు మనం దేవుని పట్ల కలిగిన జీవితం ఏది స్థిరంగా ఉండదు నిలకడగా ఉండదు అందుకు మన బుద్ధి లేని వాళ్ళగా విశ్వాసులాగా ఉండాల్సిన మనము అవిశ్వాసంలాగా మారుతుంటామన్నట్టు ధైర్యంగా దేవుని పట్ల ఉండాల్సిన మనము పిరికి వాళ్ళలాగా ఉంటామన్నట్టు దేవుని ప్రకారంగా ఉండాల్సిన మనము ఆయనకి తిరుగుబాటు చేసే వాళ్ళగా ఉంటాయి ఎందుకంటే ఏది కూడా స్థిరంగా నిలకడగా ఉండవు కాబట్టి చూడు కాబట్టి దేవుడు అంటుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నామము నిరిగినవాడు గనక నేను అతన్ని గనపరచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమంలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను చూడు ఈ వాక్యము ఏం చెప్తున్నాడు దేవుడు ఈరోజు నువ్వు నేను ఎవరమైనా కానీ నిజంగా దేవుని నామాన్ని ఎరిగిన నిజంగా దేవుణ్ణి ప్రేమించే దేవుడు ఇంత స్పష్టంగా చెప్తాడు కదా నేను తప్పిస్తానని చూడు నువ్వు ఆయన నామాన్ని ఎరిగిన వాడైతే నేను గణపరుస్తానని చెప్తాడు దేవునికి మొర నిన్ను తప్పిస్తాడు అంట దేంట్లో నుంచి ఉన్న శ్రమంలో కావచ్చు వీటిలోనే కానీ నిన్ను విడిపిస్తానని చెప్తున్నాడు నిన్ను గొప్ప చేస్తానని చెప్తున్నాడు చూడు ఇంతకన్నా దేవుడు మనకి ఎలాంటి సూర్యుడు ఇవ్వగలడు ఈరోజు చాలా మంది సూర్యుటిలు పెట్టుకుంటారు కదా ప్రామిసర్ నోట్లు నమ్మడానికి దేవుడు ఇంతకన్నా తన ప్రేమను తన గురించి ఇంకేం చెప్పుకోగలడు ఇంకా ఏం చేస్తే నువ్వు నమ్ముతావు చూడు ఇలా నమ్మలేని స్థితిలో ఉంటే ఎట్లా చెప్పు మనం ఈరోజు లేరా మనుషులు ఎందుకంటే ఎక్కడికో వెళితే ఏదో జరుగుతుంది పోతారు అక్కడికి ఎవడో వస్తే ఏదో జరుగుతుంది వాడిని వెంబడిస్తారు ఎవడో వచ్చి ఏదో చేస్తే నా జీవితంలో ఏదో జరుగుతుంది ఇంతకన్నా ఉంటే ఏం చేయగలడు దేవుడు నువ్వు నమ్మినవాడు లేదా నువ్వు వెంబడించేవాడు లేదా నువ్వు ఎవడి మీద అయితే ఏదో వచ్చి జరిగితే అనేవాడు వల్ల ఏమీ కలగదు మనకి ఏదన్నా కలగాలంటే ఆకాశం దేవుని మూలంగా తప్ప మనకి ఏది కలగదు రాదు నీ జీవిత ప్రయాసపడినా కూడా జరగదు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు అన్నాడు మనం ఆయనకి వేరుగా ఉంటే మన జీవితంలో ఏమీ చేయలేం కాబట్టి మనం శ్రమ వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా ఉపద్రవం వచ్చినా శోధన నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన ప్రేమించిన వాడు మన పట్ల ఎప్పుడు ఎడవను ఎడబాయనని చెప్పిన దేవుడు నువ్వు ఆయన మీద ఆధారపడాలా ఆయన మూలంగా ఆధారపడి సహాయం తీసుకొని నువ్వు గెలవాల నువ్వు గెలవాలంటే ఆయన సహాయం లేకపోతే గెలవలేము హండ్రెడ్ పర్సెంట్ గెలవలేడు ఒక్క నిమిషం కూడా నిలబడలేడు ఆయన లేకుండా ఆయన సహాయం లేకుండా ఎవ్వరు గెలవలేడు చూడు అలాను నువ్వు ఆయన మీద ఆధారపడాలా ఆయనని ఆశ్రయం చేసుకోవాలా ఆయనను అడగాల సహాయం తీసుకోవాలా నిలబడాలా గెలవాలి వేటిలో మనం జయించాలి కాబట్టి చూడండి ఈ రీతిగా దావీదు ఉన్నప్పుడు దేవుడికి ఇష్టమా కాదా అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక దేవుడే చదువుతున్నాడు నన్ను దావీదు ప్రేమిస్తున్నాడు నా నామాన్ని ఎరిగిన దావీదు తల్లి గర్భంలో పాలు దాగే స్థితిలో నుంచే ఎరిగిండు కదా ఇప్పుడు కొత్తగా ఏమి ఎరుగుతాడు దావీదు మనం ఎప్పటి నుంచి ఎరుగుతున్నాము మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయలేదు నీ స్థితిని ఎట్లా మార్చలేదు కానీ ఏమైంది నీ విశ్వాసం ఏమైంది నువ్వు నా దేవుని పట్ల కలిగిన జీవితం చూడండి గాలికి చెదిరిపోయే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎట్లానే ఉంటారు ఒక్కసారిగా ఏదన్నా గాలి కొడితే ఏం జరుగుతుంది మొత్తం కొట్టుకుపోతుంది మనం అట్లా కొట్టుకుపోతున్నాం కానీ నిలబడతలేదన్నట్టు చూడండి ఆ రీతి కానీ దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అంటే ఇదే ఆయన అంటుండ కీర్తనలు గ్రంథము నలభై రెండులో నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు అంటే ఆయన ఒకసారి అంటాడు కదా నా అంతరంగంలో కూడా విచారాలు వస్తాయి ఏమి నేనేమి స్పెషల్ గా లేను దావిదు జీవితంలో గాని దానియుల జీవితంలో గాని అపోస్తుడైన పౌలు కానీ ప్రతి ఒక్కరి దేవుని బిడ్డల జీవితాల్లో ఏమి అన్ని లేవు అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లోనే దేవుని పక్షాన్ని నిలబడ్డారు వాళ్ళకొచ్చిన శ్రమలు పరిచర్యలు సువార్తలు అన్ని ఆటంకాలే వ్యతిరేకతలే అన్ని అవమానాలే అంత హింసే అంత మనుషులు దూషించడమే నిందించడమే గాయపరచడమే కొట్టడమే తిట్టడమే ఎట్లా చేయాలంటే అట్లా చేస్తున్నారు అవన్నీ ఏమి వాళ్ళకి ప్రతికూలంగా ఏమి లేవు అనుకూలంగా లేవు అన్ని ప్రతికూలంగా ఉన్నాయి కానీ వాళ్ళు జయించిన అదే అంటాడు కదా మేము ఎట్టి శ్రమలు పొందుతున్నామో అట్టి ఆదరణ మాకు దొరుకుతుందని దావీ కూడా అదే చెప్పిండు కదా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజయించున్నదని చెప్పిండు వీళ్ళు కూడా అంతే యశప్రభ మూలంగా జీవించే వాళ్ళు ఎవరైనా అంతే ఎందుకంటే ఆదరణకరత మన దేవుడు ఆలోచనకరత మన దేవుడు ఆశ్రయ దుర్గం మన దేవుడు కాబట్టి ఈయన చూడు నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు నాలో నువ్వెలా తొందర పడుతున్నావు అంటే మన ఆలోచన మన మనసు మన దృష్టి ఏం చేస్తుంది టెంప్ట్ అవుతుంది అన్నట్టు అయిపోయింది పాదము జారిపోయింది తొట్టిల్లిపోయినా పడిపోయినాడు పడిపోయినోడు లేపాలంటే ఇంకోటి వచ్చి చెయ్యవ్వాల లేకపోతే పడిపోయినోడు ఎట్లా లేవగలడు చూడు అంటే ఈరోజు నువ్వు గ్రహించుకోవాలా తొందర అని నీ జీవితంలో అంటే కృంగిపోయిన వాళ్ళే తొందరపడతారు తృంగిపోయిన వాళ్ళు తొందర పడతారు సో అదే అంటుండడు దావిద నాలు నువ్వెలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఇదే యేసు ప్రభు ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలుగు ఎరిగి శ్రమల ఎందును అతిశయపడదు అని రోమపత్రికలో అపోస్తుడైన పౌల ఎందుకు నిరీక్షణ ఉండాలా దావిదే అన్నాడు కదా నన్ను బాధించే నా మీదకి లేచే ఎంతమంది ఉన్నా నా తల ఎత్తు నువ్వే నా అతిశయస్ పదము నువ్వే ఇంకా అంతకన్నా నిరీక్షణ నీకు నాకేం కావాలా చెప్పు నువ్వు ప్రార్థిస్తే నిన్ను విడిపిస్తానన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తే నీకు సహాయం చేస్తానన్నప్పుడు నువ్వు ఆయన నిన్ను గణపరుస్తానన్నప్పుడు ఇంతకన్నా ఇంక దేవుడు నీకు నాకేం భరోసా ఇవ్వగలడు ఇంతకన్నా ఆయన నీకు ఇంకెట్లా చెప్పగలడు నీ పరిస్థితి గురించి నీ స్థితి గురించి కృంగిపోయిండి తొందర పడుతున్నావేమో నువ్వు నమ్మిన దేవుని ఎందు నిరీక్షణ ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించేదను అంటే అనుకూలం లేవు ప్రతికూలమే కానీ నేను అనుకూలంగా ఉన్నప్పటికన్నా ప్రతికూలంగా లేనప్పుడు ఉన్నప్పుడే ఎక్కువగా దేవుణ్ణి స్థుతిస్తా అది దావిధి తీర్మానం ఈరోజు మనం చెప్పగలం అలాంటి మాట చెప్పండి ఈరోజు ఎంతమంది అలా చెప్పగలరు ఎందుకంటే ఆయన మూలంగా జీవించిన వాడు ఆయననే గురి చేసుకొని ఆయననే ఆధారం చేసుకొని ఆయననే నమ్మి ఆశ్రయం చేసుకొని అయన పట్లనే దృష్టి కలిగి ఆయన ఆలోచన మూలంగా ఆయన ఆత్మ మూలంగా నడిపించిన ఉన్న వాళ్ళే చెప్పగలరు ఈ మాటలు పుట్టిగా చెప్పాను నేనైనా ఎవరుని చెప్పలేము ఎట్లా చూడు అట్లా చెప్పగలిగే ఉన్నప్పుడే నువ్వు ఎలా ఉన్నవాడు దేవుని ఎందు బలవంతుడు చూడండి అలాగే ఈయన చెప్తున్నాడు చూడండి కీర్తనల గ్రంథము పదిహేడో అధ్యాయము పదిహేనో వచనము నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కున్నప్పుడు నీ స్వరూప దర్శనముతోనే నా ఆశను తీర్చుకును ఇప్పటి దావీదు జీవితంలో ఆయన ఎదుర్కొనే శ్రమలు కష్టాలు బాధల్లో ఎట్లా దేవుణ్ణి నమ్మిండు విశ్వాసంగా ఆధారపడ్డాడు ఎట్లా ముందుకెళ్ళిండు అన్నదే చూసినాం ఇప్పుడు దాని ఈ దావీదు దేవునితో ఎట్లా జీవితం కలిగి చూడండి నేనైతే ఎవరు దావీదనే నేను నీతి నీ ముఖ దర్శనము చేసేదను నీ నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందని వెనకెంత ఆశ ఉంది కదా కాబట్టి దుప్పి నీటి కొరకు ఎట్లా ఆశపడిందో నీ కొరకు నా ప్రాణము అట్లా ఆశపడింది ఉంది కదా ఆ వాక్యం కూడా చూడండి కీర్తనలు నలభై ఒకటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగోనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను ఎంత ఆశ కదా ఎంత ఆసక్తి కదా ఎంత శ్రద్ధ కదా ఈరోజు మనకుందా అలాంటి ఆసక్తి శ్రద్ధ చూడు దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం మన జీవితంలో వచ్చే వాటి కోసం వస్తున్నాం అది చేసుకోవాలంటే చేసుకోవాలి కాబట్టి పోవాలి కాబట్టి పిలీవర్సం కాబట్టి అదొక ఆచారంగా అదొక అంతే తప్ప ఒక ఫ్యాషన్గా లేం కదా చూడు ఆయన ఎట్లా చూడాడు ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేను ఎందుకు నేను ఎప్పుడు కనపడేదను ఎందుకు దేవుని సన్నిధికి వస్తుండు ఆయన ఎందుకు దేవుని సన్నిధిలో కనబడాలనుకుంటుండు ఎందుకు ఆ రీతిగా దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది నా ప్రాణము ఆశ పడుతుంది వేగిర ఇదే నేనైతే నీతి నీ ముఖ దర్శనము చేసేదను నిన్ను చూడాల అంతకన్నా నాకు ఇంకేం లేదు నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను కీర్తనల గ్రంథము ఇరవై ఏళ్ళలో నాలుగు యహోవ యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను ఈ వరము యహోవ ప్రసన్నతను చూచుటకు ఆన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ఎంత ఆశ దావికి ఆయన జీవిత దేవుని మందిరంలో ఆయన నివసింపగోరుచున్నాను ఆయన ప్రసన్నతను చూడడానికి ఆయన ఆలయంలో ధ్యానించడానికి అందుకు ఒక వరం అడుగుతున్నాను అందుకు దేవుని సన్నిధిలో వెతుకుతున్నాను అందుకు నేను ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలా ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో కనబడాలా ఎంత ఆశ చూడు ఎంత దేవుని పట్ల ఆయన ఫ్యాషన్ కలిగి ఉన్నాడు ఎంతగా దేవుని పట్ల ఈయన దృష్టి కలిగి ఉన్నాడు ఎందుకు అంటే కీర్తనలు గ్రంథము పదహారులో పదకొండు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము ఎందుకు దేవుని సన్నిధికి వచ్చేదను ఎందుకు దేవుని సన్నిధిలో నేను కనబడాలా ఎందుకు నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలో నివసించాలా ఆయన ప్రసన్నతను చూడాలంటే ఆయనకి ఏముందంట సంపూర్ణమైన సంతోషం మామూలు సంతోషం కాదన్నట్టు ఆ సంతోషము పరిపూర్ణమై సంపూర్ణత చెందితే కలిగే సంతోషం కేవలము ఆయన ముఖ దర్శనము చూడడము ఆయన స్వరూప దర్శనము ఆయన ప్రసన్నతను ఆయన ఆలయంలో ధ్యానించడంలో ఆయనతో నివసించడంలో ఈనా ఆశ ఈయన ప్రాణము ఆ రీతిగా తపన పడుతుంది ఆశ పడుతుంది ఈరోజు మన ప్రాణం ఎట్లా ఉంది చూడండి మనం కూడా గ్రహించుకోవాలా లేదా పుట్టిగా నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానంటే ఎట్లా చెప్పగలం ఏ రీతిగా కూడా మన జీవితం రీతిగా లేకుండా చెప్తే అపతి కులం అయిపోతుంది చూడు కాబట్టి ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చిండో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనబడుతుండో ఆయన ప్రసన్నతను చూస్తుండో ఆయన ముఖ దర్శనాన్ని చూస్తుండో స్వరూప దర్శనాన్ని చూస్తుండో చూడు ఆయన జీవిత కాలం ఆ రీతిగా అలాగే ఆయన ఏం చేస్తుండే దేవుడు జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులో నిత్యము సుఖములు కలవు సుఖము కాదు సుఖములు చూడు సుఖపడ్డప్పుడే సంతోషపడతాం చూడు ఈరోజు దావీది దేంట్లో సంతోషాన్ని వెతుక్కుంటాడు దేంట్లో సుఖాన్ని వెతుక్కుంటాడు అందుకే ఆ మాట చెప్పాడు నువ్వు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేరు ఎందుకు ఈ లోకంలో ఏదైనా ఎవరైనా ఎందుకు సంతోషంగా ఉండాలా సుఖపడ్డానికే కదా ఏసీ ఎందుకు పెట్టుకుంటాడు సుఖం కోసం కారు ఎందుకు కొనుక్కుంటాడు సుఖం కొరకు అంటే అన్ని సుఖాలు అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అవి సుఖాన్ని ఇస్తాయి తిని త్రాగి సుఖిచ్చుతారు కదా కొంతమంది వాళ్ళకి సంతోషం అక్కడ ఉంటుంది వాళ్ళకి ఆనందం అక్కడ ఉంటుంది ఈ లోక సంబంధమైన వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాటిల్లో సంతోషాన్ని వెతుక్కుంటారు సుఖాన్ని వెతుక్కుంటారు కానీ దావీది ఎట్లా ఉన్నాడు ఎక్కడ సంతోషాన్ని వెతుక్కుంటాడు ఎక్కడ సుఖాన్ని పొందుకుంటాడు ఆయన సన్నిధిలో అందుకు దేవ నా ప్రాణము తృష్ణ గుని ఉన్నది నా ప్రాణము తపన పడుతుంది వేదన చెందుతుంది నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్ ఎందుకంటే నేను వేటిల్లో సుఖాన్ని వెతుక్కోవట్లేదు వేటిలో సంతోషాన్ని వెతుక్కోవట్లేదు కేవలం నేను నీలోనే వెతుక్కుంటున్నా ఇదే నాకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేది నీ కుడి చేతిలో ఉండే సుఖములు నాకు కలవు చెప్తున్నాడు అలాగే కీర్తనల గ్రంథము యాభై ఆరులో దేవా నువ్వు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో ఏ వెలుగులో జీవపు వెలుగులో కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో కనబడినప్పుడు దేవుడు ఆయనకి ఏం చేస్తాడు జీవ మార్గాన్ని తెలియజేస్తాడు ఆ తెలియజేసిన ఆ జీవ మార్గంలో ఆ జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నువ్వు నా పాదములు తప్పించి ఉన్నావు కాబట్టి దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు దావీదు జీవితంలో ఆయన బాల్యంలో చూస్తే దేవుని పట్ల అలా ఉన్నాడు శ్రమలు కష్టాలు అపాయాలు ఆపదలు తన శత్రువులు తనని వెంబడించినప్పుడు దేవుని పట్ల ఎలా ఆధారపడుతున్నాడు అలాగే తను దేవునితో కలిగి ఉన్న జీవితంలో చూడండి ఎంత బాగున్నాడు ఎంత ఆశపడుతున్నాడు దుప్పి న్యూటి కొరకు ఆశపడుతుంది ఎందుకు తన దాహాన్ని తీర్చుకోడాడు తన బతకాలంటే దప్పిక తీర్చుకోవాలా తన దప్పిక తీర్చుకుంటేనే అది ఈయన ఆయనలో దప్పిక తీర్చుకుంటాడు కదా అదే సమరయ నేను ఇచ్చి నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికగా అన్నాడు యేసుప్రభు ఈ నీళ్లు తాగితే ఇప్పుడు ఆ దుప్పిపోయి ఆ నీళ్లు తాగితే మరలా దప్పకవుతుంది కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే మీకు దప్పకుండదని చెప్పిండు యేసుప్రభు ఎందుకు జీవ జలము జీవపు ఊట మన యేసుప్రభువు కాబట్టి అందుకు ఆయన సన్నిధిలో ఆయన వెతుకుతున్నాడు ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి రావాలా ఆయన సన్నిధిలో నేను కనబడాలా ఆయన ముఖ దర్శనాన్ని నేను చూడాలా అని ఎంత ఆశ ఆసక్తి ఎంతగా దేవుని పట్ల ఉన్నాడు దావీదు అందుకు దేవుడు సాక్ష్యం ఇచ్చిండు దావీదిని చూడు అలాగే దేవుడు ఏమంటాడు కీర్తనల గ్రంథము ఇరవై ఏళ్ళ ఐదు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అలాగే కీర్తనల గ్రంథము ఇరవై మూడులో చూడండి నేను బతుకు దినములూ కృపాక్షేమములే నా వచ్చును ఇందుకు నా బ్రతుకు దినముల నా గురి నా దేవుడైన యసు ప్రభు మీద నేను పెట్టినాను కాబట్టి ఆయన ఎక్కడున్నాడు ఎక్కడో లేడు నా కుడి ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను కాబట్టి నా బ్రతుకు దినములంతా నాకేమొస్తాయి కృపాక్షేమములే చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను నివాసం నివసించడం అన్నట్టు నేను ఎక్కడ చిరకాలము నివసిస్తుండు దేవుని సన్నిధిలో దేవునితో ఉంటున్నాడు ఆయన ప్రసన్నతను చూస్తుండు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తున్నాడు ఆయన స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు చూడు ఆయన జీవపు వెలుగులో సంచరిస్తున్నాడు దావి చూడు మనం అలాంటి అనుభవంలోకి వెళ్ళినామా మనకి అన్న చెప్పే వాక్యాల్లో ఆయన వెళ్ళిండు కాబట్టి చెప్పగలిగిండి మనం ఎవరూ అలా లేం కాబట్టి అలాంటి విధానంలోకి ఆయనని ఆ రీతిగా వెళ్ళే ప్రతి ఒక్కరూ పోగలరనే దేవుడు మనతో ఈ రోజు కూడా చెప్తున్నాడు నువ్వు నేను ఈ రీతిగా ఉండాలనే చెప్తున్నాడు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కనబడి ఆయన ప్రసన్నతను చూడాలా ఆయన ముఖ మనం చేయాలా లేకపోతే ఆయన చూడకపోతే నీతో ఎట్లా మాట్లాడతాడు జీవ మార్గమును నాకు తెలియజేసేదవు జీవపు వెలుగులు నువ్వు నన్ను సంచరింపజేస్తావు అని చెప్తున్నాడు చూడు ఇంకా అంతకన్నా గొప్ప ధన్యత భాగ్యము ఈ లోకంలో ఇంకా ఏముంది కాబట్టి నువ్వు నా కొండగా అన్నాడు ఎందుకు నేను ఎప్పుడు నీ సన్నిధిలోనే ఉంటున్నాను కదా నా బ్రతుకు దినంతా నువ్వు కృపాక్షేమములే ఇస్తున్నావు కదా నేను ప్రతి దినం నీ వెలుగులో జీవపు ఊటలో ఉంటే కాబట్టి నువ్వు నా కొండగా ఈ లోకంలో ఇంకా ఏది నాకు ఎందుకు అక్కర్లేదంటే ఆనందం ఇక్కడే ఉంది సంతోషం ఎక్కడ దొరుకుతుంది సుఖం ఎక్కడ ఉంది చూడు నీ ఆలోచన చేత నడిపిస్తున్నావు అన్ని చేస్తున్నప్పుడు ఇంకా నువ్వు ఉంటే చాలు కదా పౌలు దేవుడు కూడా అదే అంటాడు కదా నా కృప నీకు చాలు అంటాడు ఇంకా అంతకన్నా ఏం కావాలి కాబట్టి ఈయన ప్రతి దినములంతా కృపాక్షేమములే కదా వస్తుంది అదే మాట యశు ప్రభు అపస్త కూడా అన్నమాట కదా నీ నా కృప నీకు చాలు ఇంకా నీకేం కావాల చూడండి కాబట్టి చిరాకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను కీర్తన గ్రంథము యాభై రెండు అధ్యాయం ఎనిమిదో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు ఇది చేయాలా ఇది చేసిన ఎప్పుడు పైపాడు వాడి పడిపోడు కూడా ఎప్పుడు కూడా వాడి జీవితంలో దేవుణ్ణి సందేహించడు అనుమానించడు దేవుని పట్ల అభ్యంతర పడడు అనుమాన పడడు ఎందుకు ఆయన కృప మనం నమ్మిక ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకా ఏమి లేదు అదే చెప్పిండు దేవుడు పౌలతో నా కృపని చాలు దావిది ఎలా ఉన్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు ఉన్నా కాబట్టి నిత్యం దేవుని కృప ఎందు నమ్మకం కాదు నమ్మిక తల్లి గర్భంలో పాలు తాగేటప్పుడే నువ్వు నాకు నమ్మిక పుట్టిచ్చి తివి కదా అన్నాడు ఇప్పుడు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం ఇలా ఉంటేనే ఇలా ఉంటేనే మనం ఉండగలం అన్నట్టు నిత్యము దేవుణ్ణి కృప ఎందు నమ్మిక నమ్మదగిన దేవుడు కదా ఏది అసాధ్యమైనది లేదు సమస్తము సాధ్యమే ఎప్పుడు నువ్వు నమ్ముట నీ అని చెప్పాడు కాబట్టి దావిదేమంటు నేనైతే అంటాను నేను ఆయన చెట్టులో ఎట్లా ఉన్నాను పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చున్నాను కాబట్టి నేను కదల్చబడను నేను కదల్చబడ్డం కూడా అసాధ్యమే అన్నట్టు ఎందుకు స్థిరంగా నేను నా బండ మీద ఉన్నాను కాబట్టి చూడండి కాబట్టి కీర్తనలు క్లోజ్ చేస్తున్నాను కీర్తనలు పదహారులో తొమ్మిది అందువలన నా హృదయము సంతోషించుచున్నది ఈరోజు నువ్వు హృదయం ఎప్పుడు సంతోషించాలో తెలుసా నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చినప్పుడే నీకు సంతోషం కలుగుతుంది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఆయన కృప ఎందు నమ్మిక ఇంచాలా ఆయన సన్నిధికి రావాలా ఆయనని మనం ముఖ దర్శనం చేయాలా ఆయన స్వరూప దర్శనం చూడాల చూడు ఆయన మీదే మన గురి పెట్టాల మనం మన విశ్వాసాన్ని ఎప్పుడు దేవుని వైపే చూడాల అప్పుడే మనం ఎప్పుడు కూడా భయపడం దావిధ జీవితంలో నేను చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మాట్లాడండి ఎందుకంటే ఆయన చూడు ఎలా ఉన్నాడు ఆశ ఒకవేళ తనకు అనుకూలం లేని పరిస్థితుల్లో ఆయనేమంటాడు తన ప్రాణాన్ని నువ్వెలా కృంగి ఉన్నావు తన ప్రాణాన్ని చూడు తన ఆత్మను కూడా ధైర్యపరచుకుంటాడు ఆయన కృప నిరీక్షణ కలిగి ఉంచుమంట ఈరోజు మనం చెప్పగలం అలాంటి నిజంగా విశ్వాసం మనలో ఉందా అలాంటి దేవుని మీద ఆధారపడే జీవితం మనకు ఉందా ఎందుకు లేదంటే మన జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే విట్టుగా విని ఆ చెప్పేవాడు చెప్తాడు వాడిని చూసి తే ఎవడు ఎప్పుడు వాడి జీవితాన్ని మార్చుకోడు శాస్త్రులు పరిశీలి ఎందుకు మార్చుకోలేదంటే ఆయనని ఏసేపు మరి అమ్మ కుమారులాగా చూసిండ్రు తలంచిండ్రు కాబట్టి మారలేదు ఇంతకన్నా ఆత్మీయ సత్యము ఇక దేవుడు ఇంకొకటి చెప్ప చెప్పలేడు మనుషులకి ఎవడైతే వాక్యాన్ని చూస్తాడో వాక్యానికి స్పందించి లోబడి విధేయత చూపిస్తాడు వాక్యము దేవుడు కాబట్టి వాడు పలిస్తాడు చెప్పే దిల్లీ బ్రదర్ చెబితే ఈ చెవిని ఆ చెవిని ఇంకొక బ్రదర్ చెప్తే ఇంకొకలాగా ఇలాంటి జీవితము ఇది పరిశుద్ధులకు తగినది కాదు నువ్వు పరిశుద్ధుడు నిజంగా యసుప్రభు వైపు చూసేవాడి వైతే నువ్వు మనుషులను చూడవు అలా చూస్తున్నావంటే నువ్వు శరీర సంబంధం అన్నట్టు దేవుడిని యసుప్రభుని ఎందుకు వాళ్ళు అంగీకరించలేకపోయినంటే శాస్త్రులు పరిచయాలు ఆయనని ఎంతకాడికి ఏసేపు మరియమ్మ కుమారులాగానే చూస్తున్నారు ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఆయన దైవము అని గ్రహించలేకపోయినారు అప్పుడు దేవుడు మాట్లాడే మాట నువ్వు ఎట్లా వినగలవు విన్నప్పుడు మార్చుకుంటావు వినకపోతే ఎట్లా మార్చుకుంటావు ఈరోజు కూడా లోకంలో అట్లానే ఉన్నారు మనుషులను చూసి మనుషులను చూసి లక్ష పెడుతూ మనుషులని ఇది కానే కాదు విధానం ఒకవేళ మనలో అలాంటి బలగినతలు ఉంటే బయటపడితే నీకు మేలు లేకపోతే నువ్వు అట్లానే ఉండిపోతావు ఒక దినం ఒక ఊరిలాగా నీ మీద పడతది అప్పుడు నీ జీవితము నా జీవితం మన జీవితాలు తెలుస్తాయి కాబట్టి మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన గాడిదల గాడిదను కూడా మాట్లాడించండి కదా సమస్తం ఆయన ఆ ఉన్నప్పుడు కాకులను కూడా వాడుకొని ఏలియన్ పోషించుకున్నాడు ఆయన ఆయన ఎట్లాగైనా చేయగలుగుతాడు తన విధానాన్ని వ్యక్తపరచుకోవడానికి ఏ రీతిగాైనా మాట్లాడతావు నువ్వు నేను చేయాల్సింది గ్రహించడం అన్నట్టు వినడం అన్నట్టు దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తే నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవడం అన్నట్టు ఇవి చేయకుండా నేను అన్ని కరెక్ట్ గానే ఉన్నాను అనుకుంటే నువ్వు అట్లానే ఉండిపోతావు కదా నువ్వు ఎప్పుడు మారుతావు నువ్వు ఎప్పుడు మార్పు చెందుతావు ఎప్పుడు నీ బలహీనతల నుంచి బయటపడి బలపడతావు కాబట్టి గ్రహించుకోవాలా ఆ రీతిగా నేను నువ్వు పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవానికి వందనాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభ అవును ప్రభా యోయోగ్యత లేని వాళ్ళము ఎన్నిక లేని వాళ్ళం కేవలం నీ కృపనే ప్రభా ఈ రీతిగా నాయన తండ్రి నిలబెట్టి మాట్లాడిస్తుంది ప్రభ అది కేవలం నువ్వు చూపించిన వాత్సల్యత ప్రేమ కృప నీ ఉద్దేశమే ప్రభా కాబట్టి ప్రభ మేము ఎవరు వాక్యం చెప్పినా తండ్రి వాక్యాన్ని మేము గ్రహించుకోవాలా వాళ్ళ ఆత్మను మేము పరిశీలించాలా ఇది దేవుని మూలంగా కలిగితే మేము లోపడాలా నిలబడకపోతే మేము మార్పు చెందలేం ప్రభ అలా మార్పు మార్పు చెందకపోతే మీకు తగినట్లుగా జీవించలేం ప్రభ అప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళం అయితే నీ కోపాగ్నికి మేము తండ్రి ఆహుతి అయిపోతాం ప్రభ కాబట్టి ప్రభ ఈ రోజు లోకంలో ఎంతో మంది మనుషులను చూస్తున్నారు వింటున్నారు గ్రహించలేకపోతున్నారు ప్రభ కాబట్టే ఫలించలేకపోతున్నాం ప్రభ మా జీవితంలో అభివృద్ధి పొందుకోలేకపోతున్నాం హరితగానే ముందుకు నడవలేక ప్రభా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా కానీ కృంగిపోతున్నారు తద్వారా ప్రభ నా నీ పట్ల నాయన తండ్రి గ్రహించుకోలేక నిన్ను చూడలేక ముందుకు పోలేక ప్రభ ఎంతో మంది ఆ రీతిగానే ఉన్నారు మేము ఆ రీతిగా ఉంటే మమ్మల్ని కూడా క్షమించి కనికరించి కృప చూపించి ప్రభ నైనా నీ సన్నిధిలో మేము కనబడాలా నేను నీ ముఖ దర్శనం మేము చేయాలా ప్రభ నీ స్వరూప దర్శనాన్ని మేము చూడాలా నీ ప్రసన్నతలో మేము ఉండాలా ప్రభ నువ్వు అక్కడవే జీవోపు మేము సంచరించలాగా చేయగలవు ప్రభ జీవ మార్గంలో నువ్వు మమ్మల్ని నడిపించవు నడిపించగలవు నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించగలవు మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అపాయాలు వచ్చినా ప్రభ మేము ప్రార్థిస్తే మీరు తప్పిస్తారన్నారు ప్రభా మా శ్రమలో కూడా మీరు మాకు తోడుగా ఉంటారన్నారు ప్రభా ఇంతకన్నా వాగ్దానము హామీ ఈ లోకంలో ఎవడి ఇవ్వలేడు ప్రభా ఏ వ్యక్తికి కేవలం నీ కృప ఈ హామీ మాకు వస్తుంది ఈ యొక్క ప్రామిస్ నువ్వు మాత్రమే మా పట్ల చేయగలుగుతున్నావు ప్రభా ఇది గ్రహించుకోలేక మనుషులు ప్రభా నీ వైపు రాలేక గాలికి కొట్టుకుపోయే చెదిరిపోయే వల్లాగా ఎటుబడి తాటి తిరుగుతున్నారు ఎటుబడి తాటి వెళుతున్నారు మనుషుల్లో నిలకడలేదు ఆలోచనల్లో స్థిరత్వం లేదు కాబట్టి ఈరోజు మనుషులు అరితిగా ఉన్నారు ప్రభా కాబట్టి అలాంటి వాళ్ళకి మేము ఎట్లా వాక్యం చెప్పాలన్న దానికే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఆ రీతిగా నిలబడి వాక్యాన్ని మీరు మాట్లాడారు నా జీవితంలో కూడా ఈ వాక్య లేకపోతే నన్ను కూడా క్షమించి ఈ వాక్య అనుసారంగా నేను జీవించే జీవితం నాకు దయచేమ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం రవి బేదర్ ఆశీర్వాదం ఎవరు అండి నిన్న మీ వాక్యం తర్వాత మాట్లాడుతూ స్టోల్ మీకు మనతండి ఎటువంటి పరిస్థితుల్లో నేను అను ప్రభుగా మేము పడిపోకుండా నా తండ్రి ప్రతి పరిస్థితిలో ప్రతి శోధనంలో ప్రభా ప్రతి పరిస్థితిలో తండ్రి మేము ఎదుర్కొనే ప్రతి నైనా కష్టంలో సుఖంలో నా తండ్రి మనం నీ వైపు చూస్తూ ముందుకు పోవాలని తండ్రి మీ మాతో విధానం కొరకు అయి తండ్రి నీ ఆలోచన కర్తవ్ నా ప్రభా మాకు తోడుగా ఉండే దేవుడు మాతో ఉండి మాలో ఉండి మాట్లాడే దేవుడు ప్రభా తండ్రి నా అర్థంగానే ఆ తన జీవితంలో ఎన్ని కష్టాలు నా తండ్రి మీకు మహిమకరంగా జీవించారు మీకు లోబడి జీవించారు ప్రభావ మీకు తగినట్లుగా జీవించారు ప్రభావ ఏ విషయంలోనూ తండ్రి వాళ్ళు చెదరలేదు ఎన్ని శ్రమలు ఎదురు వచ్చిన ప్రభావ బెదరలేదు ప్రభా కానీ తండ్రి రోజు మాకు జీవితంలో చిన్న చిన్న శ్రమలకు మేము ఎదురుతాం ప్రభా తండ్రి నేను మా విశ్వాసాన్ని మేము చూపించుకుంటా తండ్రి మమ్మల్ని క్షమించండి మన్నించండి మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయపడండి నేను మీరు మాతో ఉన్నారు అనే విషయాన్ని ప్రభా మీరు మరలా మాకు జ్ఞాపకం చేసినందుకే మీకు వందనాలి తండ్రి నేను ప్రభా మీరు మాతోనే ఉన్నారు అది సత్యం ప్రభా నీ వాకి కూడా తండ్రి అబద్ధం కాదు కాబట్టి ప్రభావ మీరు మాతో ఉన్నారన్నారనే సత్యాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని అందరం తండ్రి నీ మీద ఆధారపడుతూ నేను నీ కొరకై జీవించడానికి సహాయపడమని నా తండ్రి నేను మా మాటలోను చూపులోను మా తండ్రి నైనా మేము చేసే కార్యాలలోనూ ప్రభావం మీకు మైం సహాయపడమని ప్రార్థిస్తా ఉన్నాను రాత్రి కాల సమయంలో మీ వాక్యంద్రం బలపొచ్చిన వందనాలు నేను ప్రభావి బిడ్డలందరూ తండ్రి నేను ఎంతో మందినైనా ప్రభా కుటుంబంలో సమాధానం పరిస్థితుల్లో నా తండ్రి ప్రతిరోజు మొరపెడుతున్నాం తండ్రి క్యాన్సర్ పేషెంట్తో నైనా జాబ్ సెటిల్ జాబ్ ప్రాబ్లమ్స్ తోటి జీవితంలో సెటిల్ కాకుండా కుటుంబంలో తగాదులతోటి అనారోగ్యాలతోటి నైనా బాధపడుతున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరికి మీ తోడుగా ఉండండి అనారోగ్యం ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభ శాంతతి ఒక్కరి కుటుంబాల్లో మీ పర్లకు శాంతి సమాధానం దండి దండి అతన్ని నేను ప్రతి ఒక్క ప్రతి కావాల్సిన ప్రతి మీరు అనుగ్రహించి నేను మీరు ఆకలి వరకు నేను అందరినీ సిద్ధపరచుకోమని అతని అందరికీ మీరే తోడుగా నడిపించమని నేను ఎంత దినాల్లో ప్రభా మా విశ్వాసాన్ని మేము పోగొట్టుకోకుండా ఎన్ని శ్రమలో వచ్చిన తండ్రి మీ వై పక్షాన్ని నేను ముందు పోవడానికి కొనసాగించడానికి నేను మీరే కృపను అనుగ్రహించమని ఇంతవరకు మాకు తోడుగా నడిపించిన విధానం కొరకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిషత్ ప్రార్థించి శుద్ధించి పెట్టుకుంటున్నాను త్రీ ఆమె మన ప్రభు క్రీస్తు కృప కనికరము ప్రేమ ఆదరణ నడిపి మనందరికీ సదాకాలం తోడండి నడిపించుందిగా